ూపంతు మీరే ఎవరైనా ఏదైనా మాట్లాడతారా మీరే మాట్లాడితే మాట్లాడారు ఒక మాట్లాడ స్వామిజీకి ఆహ్వానం ఆగస్టు పంతొమ్మిదిన ఫస్ట్వే దేశానికి వెళ్ళి అమెరికాలో ద్వారకా కార్యక్రమం పంపించి సక్సెస్ఫుల్ గా తిరిగి మన దేశానికి వచ్చింది మన పరమ విద్యాపు దీనిలో ఇది మన అందరికీ వేదాంత విజ్ఞానం కోరిక వచ్చే స్వామీజీ ఆ పాలం స్వభావం పోతే ఏ విధంగా అయితే నుంచి జాతక పక్ష ఏ విధంగా అయితే ఎదురు చూస్తూ ఉంటుందో మీ రిపోర్టుల కోసం ఆ విధంగా మీరు ఆది ఎదురు చూస్తున్నామని చెప్పడానికి ఎందుకంటే ఈ నాలుగు నెలలు మాకు ఒక విధమైన లోటీ అని చెప్పాలి చాలా పెద్ద సస్పెండెడ్ యానిమేషన్ మాకు మీరు ఎప్పుడొస్తారా ప్రధానం అంటే ప్రయాణానికి అవార్డు పడ్డామని కాదక్క మీరు ఇచ్చిన మార్గంలో మేము మా ధ్యాన కార్యక్రమాన్ని నిర్మిస్తూ ఉన్నా మీ యొక్క అమృత వాసుని వింటేనే మాకు జన్మ కలిగించేట్లా కనిపిస్తూ ఉంటుంది అందులో సందేహం లేదు అంతేకా మీకు ఆ పార్ల స్వామికి మా వారు చాలా మధురమైన పలుకులు పలికినారు రండి చాలా తహతహలాడుతో వెనక్కి వచ్చాను నేను అక్కడికి ఒక పని మీద వెళ్ళాం కనుక పని అయిపోయిన మళ్ళీ వెనక్కి వచ్చేసేయాలి అనే ఆ తహతహ ఒకటి ఉంటుంది ఆ తర్వాత అక్కడ చలి బాగా ప్రారంభమైంది చలి నా కొత్త ఏమీ కాదు చలి నేను నిజానికి చలి టైముల్లోనే కెనడాది వెళ్తూ ఉండేవన్నీ కానీ ఈ మధ్యకాలంలో చలి కారణంగా స్కిన్కి కొంత ప్రాబ్లం వస్తుంది అంటే మామూలుగా మనకేం తెలుసు వయస్సు వచ్చి కొన్ని మోకాళ్ళని పులని బీపీలని ఇవన్నీ వస్తాయని తెలిసే తప్ప స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుందని తెలియదు మనకి బట్ దెన్ స్కిన్ ఆల్సో స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది చలికి ఒకప్పుడు చలి లెక్క చేసే పరిస్థితి ఉండేది కాదు ఇప్పుడు అదే చలి స్కిన్కి ర్యాషెస్ చోలు తీసుకురావటము దాంతో వాటికి ఆ స్కిన్ సపర్య చేస్తూ ఉండాలి ఈ బ్యూటీ క్రీంలు మాయిశ్చరైజర్లు ఇవే కొంటూ ఉండడం లోషన్ ఇన్ షవర్ లోషన్ ఒకటి కొనుక్కొని ఆ లోషన్ తయారు రాసుకుంటాం ఇలాగ ఈ మసాజ్లో అవే చేయకపోయినా మొత్తానికి బ్యూటీ సో మెనీ ఐటమ్స్ ఉంటాయి ఈ ఈ బాత్రూమ్లో అవన్నీ అప్లై చేసుకోండి ఇదో కార్యక్రమం స్నానం చేసి జపమాట ఎలా ఉన్నా స్నానానికి మాత్రం ఇవన్నీ అవసరం అవుతుంటాయి సో ఈ విధంగా తర్వాత అక్కడ కూడా పని అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంక ఉరికే అక్కడ లింగర్ అవ్వటం అనవసరం అని సో ఈ ఏడాది నేను డిసెంబర్లో వాపసు వచ్చిన మొదటి సంవత్సరం ఇదే అంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత డిసెంబర్ నెలలో ఇండియాలో ఉన్నాను నేను ఎయిటీన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సో ఇదే ఒర్రవాడిని మనం కొనసాగించవచ్చు ఒకవేళ మళ్ళీ భగవంతుని అనుగ్రహం వల్ల వేసవి వచ్చి ఆగస్టు నెలలో కనుక వెళ్ళినట్లయితే మళ్ళీ డిసెంబర్కి వచ్చేసిట్లాగానే వెళ్ళొచ్చు ఆగస్టు వరకు ఇక్కడే ఉంటా ఆగస్టు ఒకటి రెండు వారాలు కూడా ఇక్కడే ఆ తర్వాతే అక్కడికి వెళ్ళడం అనేది ఉంటుంది సో ఈ విధంగా ఎక్కువ సమయాన్ని మనం ఇక్కడే గడపడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ అమెరికాలో ఏమి జరిగింది అని మామూలుగా అడుగుతూ ఉంటారు కాబట్టి ఆ ప్రశ్న అడగకపోయినా నేనే చెప్పేస్తున్నాను అక్కడ ఈసారి మంచి క్లాసెస్ బాగా అయ్యాయి ప్రతిసారి అలా ఏ ప్రతి విజిట్లోనూ ఏమనిపిస్తుంది అంటే మనం వచ్చినందుకు చాలా చక్కటి పరిశ్రమ సంపన్నమైనది క్లాసెస్ అన్నీ కూడా చాలా సుసంపన్నమైనవి అనే ఒక కృతార్థత భావనతోటే వెనక్కి రావడం జరుగుతోంది ప్రతి ఏడాది కూడా ఈ ఏడాది కూడా అలాగే జరిగింది అయితే ఏడాదికి ఏడాది ఒక కొత్తదనం అనుభవానికి వస్తూ ఉంటుంది ఏడాది ముఖ్యంగా పదమూడో అధ్యాయం శంకర నా మటికి నాకే చాలా ఆనందం అనిపించింది ఇక్కడ మనం పదమూడో అధ్యాయం చదువుతూ ఉన్నాము అయితే ఇక్కడ మనం వారానికి రెండు క్లాసులు చుక్కొని జరుగుతూ ఉంటాం పరస్జ్ అక్కడ రోజుకు రెండు క్లాసులు చుట్టిన కాబట్టి మీకు ఆ ప్రోగ్రెస్లో తేడా తెలుస్తుంది చాలా కండెన్స్డ్ టైంలో మొత్తం విస్తారమైన అధ్యయనం అంతా కూడా తక్కువ సమయంలో చేయటం అనే ఒక ప్రాసెస్ ఉంటుంది తర్వాత ఈ అది పదమూడో అధ్యాయం అందరూ చాలా సంతోషించారు దాంట్లో సందేహం లేదు నాకైతే చాలా ఆనందం అనిపించింది పదమూడవ అధ్యాయం యొక్క అధ్యయనము ఓ పెద్ద సాధన అది శంకర భగవత్పాదుల యొక్క విషన్ మన ముందు అలా కళ్ళక్కట్టినట్టుగా భాషిస్తూ అది కాక అది మాత్రమే కాకుండా యోగ ఈసారి చాలా లోతుగా అధ్యయనం చేసినట్టు నాకు అనిపించింది యోగ వాసిష్టము రెండవ మొదటిది వైరాగ్య ప్రకరణం అది లాస్ట్ ఇయర్ అధ్యయనం అయింది లాస్ట్ ఇయర్ కాదు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈసారి ముముక్షు వ్యవహార ప్రకరణము అని ముముక్షువుల యొక్క ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది అదే టాపిక్ ఫర్ వన్ హాఫ్ మంత్స్ అదే టాపిక్ ముముక్షు ప్రవృత్తి రోజు వన్ అవర్ క్లాస్ ఫార్టీ క్లాసెస్ సో అది కూడా చాలా ఛాలెంజింగ్ టాపిక్ అది ఛాలెంజింగ్కి తగ్గట్టుగా బాగా వచ్చిందని నామడికి నాకే సంతోషం అనిపించింది అందరూ కూడా అలాగే వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా దానికి తగ్గట్టే ఉన్నది సో భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు పూర్తి చేయాలనే ఒక ప్రోగ్రాం ఉంది అక్కడ దాంట్లో భాగంగా ఇక పద్దెనిమిది మిగిలింది పద్నాలుగు మిగిలింది పదహారు ఫినిష్ అయిపోయింది ఏడాది పదహారు చెప్పేశాను పద్దెనిమిది పద్నాలుగు మిగిలి మిగతా అధ్యాయాలన్నీ పదిహేడు ఒకటి సారీ పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది వచ్చే సంవత్సరం సిలబస్లో పద్దెనిమిది పద్నాలుగు ఆల్రెడీ ఇన్కార్పొరేట్ అయి ఉన్నాయి దట్ లీవ్స్ సెవెంటీన్త్ చాప్టర్ భగవద్గీత అధ్యయనం ఒకటి బాగా జరిగింది ఇది కాక ఈసారి సందర్శనాన్ని ఇంట్రడ్యూస్ చేయటం అయినది అది కూడా మనం ఇక్కడ అధ్యయనం చేసిన గ్రంథమేది కాకినాడలో సందర్శనం తరువుగా అధ్యయనం చేశాము అక్కడ మొదటిసారి సందర్శనాన్ని ఆరంభం చేశాము అది కూడా బాగా కొంతవరకు నడిచింది ఒక ట్రిప్లో పూర్తవ్వదు ఇంకా కొంత టైం పడుతుంది బట్ ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ ఆ తరువాత ఇంకేవో చిన్న చిన్న క్లాసెస్ చాలా ఉన్నప్పటికీ ప్రధానమైన అంశాలు ఇవి అష్టావక్ర గీత కొద్దిగా ఇక్కడ బాగా అయింది అష్టావక్ర గీత అదే అక్కడ జస్ట్ ఎలిటెడ్ ఫైవ్ ఆర్ సిక్స్ వర్క్స్ నథింగ్ మోర్ మొత్తానికి ఈ నాలుగు మాసాల సమయాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించుకునే భాగ్యం కలిగింది అక్కడ విద్యార్థులు కూడా చాలా శ్రద్ధగా వింటారు ఇలాది ఇంకో విశేషం ఏంటంటే తంగిలాలు మూర్తిగారు వచ్చారు ఆ లాంగ్ టర్మ్ కోర్సు సెవెన్ హాఫ్ వీక్స్ క్లాస్ ఎయిట్ వీక్స్కి ఆయన అక్కడ ఉన్నారు మన మూర్తి ఉండి క్లాసెస్ అన్ని అధ్యయన క్లాసెస్ రేపు మొదలతానుగా వేళే వచ్చి క్లాసెస్ పూర్తయిన ఒక రోజు ఉండి వెళ్ళారు ఆయన చాలా ప్రేమగా ఆ కోర్సుని అక్కడే ఉండి ఎంతో ఇష్టపడి చేశారు ఆ కోర్సుని అదే పద్ధతిలో చేసిన ఇద్దరు డాక్టర్ రాములు గారు ఆయన సతీమణి శ్రీమతి అరుణా రాములు వాళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారు ఒక్కసారి నెలకొండండి మహాశయ డాక్టర్ రాములు ఇక్కడ ఉన్నారు అరుణారాములు గారు ఆయన ఈజ్ అ గ్రేట్ ఫిజీషియన్ అమెరికాలో ఇక్కడ మన కర్నూలులో చదివినప్పటికీ అమెరికాలో చాలా కాలం ఆయన ప్రాక్టీస్ చేశారు ఇప్పుడు రిటైర్ అయ్యారు సో శ్రీమతి అరుణ గారు కూడా డాక్టరే వాళ్ళిద్దరూ కూడా అక్కడ బాగా వేదాంతాలను అధ్యయనం చేసే వ్యక్తులలో వీరు ఎన్న వారు వారు కూడా ఈరోజు మన ముందు ఈ క్లాస్కి అటెండ్ అవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం మిమ్మల్ని అందరినీ నెలల గ్యాప్ తర్వాత చూడటం చాలా ఆనందదాయకమైన విషయం నాక ఆశ్చర్యం ఎప్పటికీ ప్రతి సంవత్సరం నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇంకా జారిపోకుండా విద్యార్థులు వేదాంతాన్ని పట్టుకుని ఉన్నారండి ఎందుకంటే సమాజం పురాణాల ఊబిలో కూరుకుపోయి ఉన్నది సమాజం అంతా అలాగే ఉన్నది సో ఇక ఆలోచించటము ఈ కథల వెనకాల ఉండే ప్రతీక ఏమైనా ఉన్నదా ఏక కథల్లో ఏదైనా సందేశం ఉన్నదా ఇంకా ఏమీ లేదు అంటే కథల్ని కొట్టుకున్నలాపుతో ఉండడమే ఆ విధమైన వాతావరణంలో సమాజం ఉన్నప్పుడు దాంట్లో మీకు మానసిక మానసికంగా మీకు ఛాలెంజ్ ఏ ఉండదు పీపుల్ ఆర్ రెడీ టు ఫాలో దే ఆర్ నాట్ రెడీ టు అండర్స్టాండ్ ఎవరు కూడా ఆలోచిద్దామని తెలుసుకుందామని మనం తత్వాన్ని అరసి తత్వమున అరయూట తత్వమున అరయూట అనే ప్రయత్నాన్ని చేద్దామని ఎవరో అనుకోరు ఏదో కథలు చెప్తుంటే వినేసి ఏమో సం రిచువల్స్ ఏమో చేసేసి కాలక్షేపం చేసేయటం అనే స్థితిలో ఉన్నారు సమాజం అలా అనిపించింది అయితే దాంట్లో భాగంగా సూపర్ స్టిషన్స్ కూడా అధికమవుతున్నాయా నాకు అప్పుడు నాకు అనిపిస్తుంది అలాగ మరి నాకెందుకునో అటువంటి భావన కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఈ టీవీ ఛానల్స్ ఎప్పుడైనా ఎప్పుడు చూసితే ఉండదు ఎప్పుడైనా చూసినట్లయితే చాలా వికారాన్ని కలిగించట్లా ఉంటున్నాయి తప్ప పది మందికి ఉపయోగపడే సందేశాన్ని ఇవ్వడము పది మందికి ఉపయోగపడే మాటల్ని గుర్తు చేయటము అనే పరిస్థితి లేకుండా చాలా అధ్మానంగా ఉన్న వాతావరణం ఉన్నది అటువంటి వాతావరణంలో ఉంటూ కూడా వేదాంతముపై ప్రత్యేకమైన ప్రేమతో ఆ వేదాంత అధ్యయనాన్ని మనం కొనసాగించాలి అనే ఉత్సాహంతో మీరందరూ ముందుకు రావడం నాలుగున్నర నెలల క్రితం మాట వరసకు అనుకున్న తారీఖు నాడు అందరూ మళ్ళీ సమావేశం అవడం ఇక్కడ అంటే రేపు అక్కడ కూడా గీత సమావేశం ఇదంతీ చాలా ముదావహమైన విషయము కాబట్టి మనం ఈ వేళ్ళతో మొదలుపెట్టి కొంతకాలం మళ్ళీ ఆగస్టు మిడిల్ వరకు నిరంతరంగా మధ్యలో ఒకటి చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నప్పటికీ నిరంతరంగా మనం వేదాంతాలను అధ్యయనం చేయటానికి అవకాశం ఉన్నది ఇకపోతే ఇక్కడ అన్ని ఉపనిషత్తులు ఇక్కడ పాఠం చెప్పడం అయిపోయిందండి ఇక్కడ ఏ ఉపనిషత్తు మిగలలేదు అన్ని ఉపనిషత్తులు శంకర భాష్యంతో సహా పాఠం చెప్పేశాం ఇక్కడ పదిహే పదహారేళ్ల పదిహేడేళ్ల కార్యక్రమం ఇక్కడ అయితే పంచదశి అని వేదాంత పంచదశి అని పంచదశి అని అంటారు అది చాలా ప్రసిద్ధమైన గ్రంథం ఆ గ్రంథం యొక్క అధ్యయనం చేయాలి అని అనిపించింది నాకు ఇది చాలా పెద్దది విస్తారంగా ఉంటుంది నాకంట ఓ పుస్తకం హటపడింది అదేమంటే ఆ పంచదశి చాలా పెద్దదిగా ఉంది దీన్ని సంగ్రహం చేయాలి అని ప్రయత్నం చేసిన వారి పుస్తకం నాకు ఇది ఉపోద్ఘాతంలో చెప్తాను ఇంకా రికార్డింగ్ దగ్గరికి వచ్చి ఇగో నుంచి కూడా ఉపోద్ఘాతంలో చెప్తాను సో మీరందరూ ఈ వ్యాక్ట్ నుంచి రెండు మురళి ఒక కుర్చీ ఖాళీ ఉందా మురళీ గారికి కూర్చోండి కూర్చోండి సో ఆ అధ్యయనం మనం ఆరంభం చేద్దాం పుప్పాల గారు నాకు ఫోన్ చేశారు అమెరికాకి పనికట్టుకుని జనరల్గా ఆయన నాకు ఫోన్ చేయడం నేను ఆయనకు ఫోన్ చేయడం అలాంటివేం ఉండవు వచ్చే సెల్ ఫోన్లు ఉన్నాయి కదా అని మాట్లాడుతూ ఉండడం అటువంటి వాచాలత్వం ఉండదు అయినా ఆయన పని ఫోన్ చేశారు మెసేజ్ వచ్చింది ఆయన ఫోన్ చేయాలనుకుంటున్నారని ఆయన వద్దు నేనే చేస్తానని నేను ఆయనకు ఫోన్ చేశాను ఏమిటి విషయం అంటే ఈ రోజు ఆయన ఉండట్లేదని నాకు ఫోన్ చేసి చెప్పారు రేపటికి వచ్చేస్తారు నెక్స్ట్ పంచదశీ క్లాసుకి ఆయన ఉంటారు రేపు గీతా క్లాసుకు కూడా రావచ్చు బహుశా రేపే రెండో వస్తారు నాకు గుర్తు లేదు ఇవాళ ఈరోజైతే ఆయన ఉండటం కాబట్టి ఆయన లేకపోయినా ఉన్నట్టుగానే మనం భావిద్దాము తర్వాత నేను లేని నాలుగున్నర మాసాల్లోనూ ఆయన ఇక్కడ చక్కటి సత్సంగాన్ని నడిపించారు అది ఎంతయో ఆనందదాయకమైన విషయం నాకెక్కడికైనా తిరగడానికి కొంచెం బలం వస్తుంది ఎవరో హోళ్ళు క్లాస్ ఇక్కడ తాళం పెట్టేయటం అనేది కాకుండా తర్వాత నారాయణను కూడా నేను లేని సమయంలో ఇక్కడ వేదాంత సంస్కృతి క్లాసెస్ ఆయన నడిపిస్తూ ఉన్నారు వారి వివాహం కూడా చాలా బాగా చేశారు ఈ ఇదే సమయంలో సో తర్వాత స్వామిని సుమాత్మానంద గారు కూడా ఇక్కడేమో క్లాసెస్ చెప్తూ బ్రహ్మ విద్యాకుటీరిని కలకలలాడుతో అట్టి పెట్టారు చాలా సంతోషించదగ్గ విషయం సో ఈ ఉపోద్ఘాత మాటలతోటి అక్కడికి ప్ర ప్రసంగాన్ని ఆపి నేను పాఠాన్ని మొదలు పెడతాను ఉంది శ్రీగురుభ్యో నమ శ్రీగణేషాయ నమ శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం నమీశంకరందరుపాదాంబుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకర్మణే వేదాంత పంచదర్శి అనే ఈ గ్రంథాన్ని విద్యారణ్యస్వామి ఆ నిర్మాణం నిర్మించినటువంటి గ్రంథము మామూలుగా మీకు రెండు పేర్లు వినబడతాయి సాయణాచార్యులు విద్యారణ్యస్వామి ఇద్దరు ఒక్కటే అని లోకంలో ఒక ప్రథ ఆ ప్రథ సరైందని నేను అనుకోను సాయనాచార్యులు వేదాలకు భాష్యాన్ని రచించారు సాయన భాష్యము అని పేరు సాయునుడే విద్యారణ్యుడు విద్యారణ్యుడే సాయనులు అని సరైన విమర్శ చేయకుండా ఊరికే పైపోయే మాటలు నాలుగు చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు అది సరికాదు వాళ్ళిద్దరు సోదరులు సాయనుడు విద్యారణ్యుడు సోదరుడు విద్యా విజయనగర సామ్రాజ్యం బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన సందర్భంలో ఉన్న మహాపురుషులు వాళ్ళిద్దరు ఇద్దరు సోదరులు కూడా మహావిద్వాంసులే దాంట్లో సాయుణుడు నాలుగు వేదాలకి భాష్యాన్ని దర్శించినారు ఆ భాష్యం గురించి అందరికీ తెలుసు దానికి యాజ్ఞిక భాష్యము పేరు అంటే వేదాల్లో ఉండే మంత్రాలని బ్రాహ్మణ భాగాన్ని ఆలంబనం చేసుకుని ఆ మంత్రాలకు యజ్ఞపరంగా అంటే రిచువల్ యాస్పెక్ట్కి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఆయన భాష్యాలను విరచించినారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన భాష్యాలు పేద మంత్రాలకు ఏదైనా మనం నాలుగు మంత్రాలు చెప్పి దానికి ఏదైనా అర్థం చెప్పాలంటే సాయన భాష్యమే ఆధారం తర్వాత ఈ మంత్రానికి ఈ అర్థం ఇంతకంటే ఇలా చెప్తే బాగుంటుందని అనేవాడు కూడా ముందు సాయన భాష్యం చదివి ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే దాంట్లో ప్రవేశించి కొంత పరిశోధన చేసి మీరు దాని మీద కొంగ్రత్త అర్థాన్ని చెప్పగలుగుతారు లేదా ఇక్కడ అర్థం ఇలా చెప్తే బాగుంటుంది అని ఒక క్రియేటివ్ దృష్టితోటి చెప్పేందుకు అవకాశం ఉంటుంది అలా చేయాలనుకున్నవాడు కూడా ముందు సాయన భాష్యం పట్టుకుని చదివి ఆ పైన ఉదాహరణకి అరవిందో యోగి అరవిందులు ఋగ్వేద ఋగ్వేదం మీద చక్కటి వ్యాఖ్యానాన్ని మంత్రాలకు ఋగ్వేద మంత్రాలకు చక్కటి వ్యాఖ్యానాన్ని ఆయన అందించారు ఆయన అనేక సందర్భాల్లో సాయనాచార్యులు రాసిన విషయాలని కొంతవరకు ఖండించి ఆయన దానికి మార్పులు చేర్పులతోటి భాష్యాన్ని విరచించినారు సాయి అయితే ఆయన ఏమంటారంటే ఈ అంశంలో సాయినుడి పై మాట నేను చెప్తున్న మాట వాస్తవం సాయునుడి చెప్పిన దానికంటే చెప్పిన దాంట్లో ఉండే చిన్న చిన్న తేడాలని సరిచేసి ఈ మంత్రాలకి అర్థం చెప్పాలి అని నేను చెప్తున్న మాట యథమే సో సో బాహ్యంగా చూసినట్లయితే సాయినాచార్యులను నేను ఖండించినట్లు అనిపిస్తుంది కొంతవరకు ఖండించిన మాట కూడా వాస్తవం కానీ అసలు వేదంలో ప్రవేశించటానికి దారి చూపించిన వాడు సాయినాచార్యులే అని యోగి అరవిందులు ప్రస్తావిస్తారు తర్వాత కేవల మంత్రభాగానికి భాష్యాన్ని స్వామి దయానంద సరస్వతి ఆది సమాజ సంస్థాపకుడు ఆయన అందించారు ఋగ్వేద భాష్యం ఇచ్చారు ప్రసిద్ధంగా ఉన్నాయి సో వేదభాష్యం అంటే మీకు ఈ మూడు మాటలు వినపడతాయి సాయనాచార్యులు యోగి అరవిందులు కొంత భాగానికి అలాగే బ్రాహ్మణ భాగాన్ని ప్రక్కనబెట్టి మంత్రభాగానికి స్వామి దయానంద సరస్వతి వీరు భాష్యాలను అందించారు అయితే సాయన భాష్యంతో పాటుగా ఉవ్వట ఆచ ఉవ్వటుడు ఉవ్వటుడు అనే ఆచార్యుడు కూడా వేదానికి భాష్యాన్ని విరచించినాడు సో అది సాయినాచార్యుని యొక్క చరిత్ర అది కర్మకాండకి సంబంధించిన భాష్యాలని ఆయన రచించినాడు ఆయన సోదరుడు విద్యారణ్యుడు ఈ విద్యారణ్యుడు గృహస్థాశ్రమ లేకపోతే ఏమిటో వివరాలు నాకు తెలియవు సన్యాస నామధేయం విద్యారణ్యస్వామి సన్యాసానికి ముందు ఆయనకి మాధవ అని పేరేమైనా ఉందా బహుశా అలాగేమైనా ఉందేమో ఈ వేదాంత పంచదశ పుస్తకంలో కొంత హిస్టారిక్ అకౌంట్ కొంత రహస్యం ఉన్నది సంస్కృతంలో ఉంది అదోసారి చూసేమన్నా వివరాలు మీకు చెప్పదగ్గు ఉంటే నేను మళ్ళీ చెప్తాను విద్యారంగస్వామి సన్యాసి ఆయన శృంగేరీ పీఠానికి అధ్యక్షులుగా ఉన్నారు ఆ సమయంలో శృంగేరీ పీఠం యొక్క పరంపరలో మధ్యలో ఎక్కడో ఉంటారు విద్యారంఘస్వామి పన్నెండో శతాబ్దమో ఏదో పద్నాలుగో శతాబ్దం ఆ డెబ్బై ఒకటి ఆయన దగ్గర సమాచారం రెడీ నా సో చాలా సన్యాసం తీసుకుని శృంగేరి పీఠాన్ని అధిష్ఠించి ఆ తర్వాత వేదాంతానికి ఆయన చాలా గొప్ప సేవ చేసినారు నేను ఈ మధ్యన అక్కడ అమెరికాలో వ్యాకరణం బాగా చదువుకున్న విద్యార్థులు ఉన్నారు అది చెప్పడం మరిచేను నిరుక్తమం అధ్యయనం చేశారు నిరుక్తం చాలామంది నిరుక్తం చదవరు ఈ సెషన్లో నిరుక్తాన్ని బాగా చదివారు సో ఆ సమయంలో వాళ్ళ దగ్గర మాధవీయ ధాతు వృత్తి అనే పుస్తకాన్ని చూశాను అది వ్యాకరణం మీద చాలా లోతైన గ్రంథం దాన్ని మాధవాచార్యులు ఆ మాధవులు విద్యారణ్యస్వామి అని అని చూసినట్టు గుర్తు సో ఎనీవే విద్యారణ్యస్వామి వేదాంత శాస్త్రంలో చాలా మంచి గ్రంథాలను అందించారు దాంట్లో పంచదశి ఒకటి జీవన్ముక్తి వివేక అని ఒక పుస్తకం కూడా విద్యారణ్య స్వామి చేతనే విరచితమైనది ఉన్నట్టు నాకు గుర్తు జీవన్ముక్తి వివేకం పుస్తకం నేను ఎదుగుతాను రచయిత కూడా విద్యారణ్య స్వామేనా నాకు గుర్తుంది ఈ వేదాంత పంచదర్శిని ఆయన వేదాంత శాస్త్రము యొక్క సబ్జెక్ట్ మేటర్ అంతా కూడా దాన్ని ప్రమేయము ఉంటారు సంస్కృతంలో వేదాంత శాస్త్రము యొక్క ప్రమేయము నంతరం చిన్న చిన్న అనుష్టల్లో అనుష్టం శ్లోకాల్లో ఆయన నిర్మాణం చేసి పదిహేను అధ్యాయాలుగా నిర్మాణం చేశారు మొత్తం వేదాంత శాస్త్రము యొక్క ప్రమేయం అంతా వచ్చేస్తుంది దాంట్లో ఈ పదిహేను అధ్యాయాల పుస్తకానికి ఏం పేరు పెట్టాలా అని ఆయన ఆలోచించి ఉంటారు ఇవో ఆలోచన చేసి చేసి చేసి ఇంకా ఎందుకు ఈ పేర్ల గురించి మనం ఏంటి అంటాలు పడతాం వేదాంత పంచదశి అని పేరు పెట్టారు పంచదశి అంటే పదిహేనింటి యొక్క గుంపుకి పంచదశి అని పేరు పంచదశానం సమాహార పదిహేనింటి యొక్క సమాహారం కలయికకు పంచదశి అని పేరు ఆ పేరు పెట్టారు వేదాంతాన్ని ముందు పెట్టి పంచదశి అని పేరు పెట్టారు ఆ విధంగా ఆ పేరే బాగా స్థిరపడింది ఇట్స్ ఎ బుక్ ఆఫ్ ఫిఫ్టీన్ చాప్టర్స్ పంచదశి ఈ పదిహేను చాప్టర్స్ని మూడు భాగాలగా విభాగం చేశారు వివేక పంచకము దీప పంచకము ఆనంద పంచకము అని అంటే వివేక అనే పేరుతోటి అనే మాటతో ఎండ్ అవుతాయి పేర్లు ప్రతి చాప్టర్కు ఓ పేరు ఉంటుంది ఆ పేరు వివేక అనే పేరుతోటి ఉదాహరణకి మొదటి చాప్టర్ పేరు తత్వ వివేకము రెండవ చాప్టర్ బహుశా పంచభూత వివేకమై ఉండొచ్చు అలాగే ఒక చాప్టర్ పంచకోశ వివేకం అని ఉండొచ్చు ఈ విధంగా ఐదు చాప్టర్లు వివేక ప్రధా వివేకం మీద చాప్టర్లు దీపము అనే చాప్టర్లు ఐదు దీపము అంటే ఈ దీపం కాదు ఆ దీపాన్ని కూడా వెలిగింపజేసే లోపల ఉండే దీపం అంతర్జ్యోతి అది దీపం ఆ దీపానికి సంబంధించి నాలుగు ఐదు చాప్టర్లు నాటక దీపము చిత్రదీపము ఇత్యాది తర్వాత ఆనందము బ్రహ్మానందము విషయానందము యోగానందము ఇత్యాది సో 5, 5, 5, 3 ఐదు పదిహేను చాప్టర్లలో మొత్తం వేదాంత శాస్త్ర సారాన్నంతని ఆయన తయారు చేసి పెట్టారు ఈ గ్రంథం యొక్క విశిష్టత ఏంటంటే బెల్లంకొండ రామరాయి కవి అని ఒక మహామనీషి నరసరావుపేట దగ్గర ఒక ఒక కుగ్రామంలో ఉండి ఆ గ్రామంలో ఓ దేవాలయం ఆ దేవాలయంలో వేదాంత పంచదశి పాఠం చెప్తూ ఉంది వారు స్వామీజీ ఈనాడు సమాజం అసలు పంచదశి అనే గ్రంథాన్ని పాఠం చెప్పడం వినడం అనే దృష్టి కూడా లేకుండా పురాణాల ఊబిలో దిగిపోయి ఉన్నారు అందరూ పురాణం గురించి సరైన అవగాహన ఉండాలి లేకపోతే ఆ ఊబిలో దిగినవాడు పైకి రాలేడు మీకు తెలుసు కదా క్విక్స్ హ్యాండ్ దాంట్లో దిగినవాడు ఇంకా దాని నుంచి పైకి రాలేడు ఎనీవే ఆ రోజుల్లో పంచదశి వేదాంత పంచదశి పాఠం చెప్పేవారు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ పాఠాన్ని వినేవారు నేను ఒక కుగ్రామంలో ఒక పండితుడు ఏకాదశి స్కంధం ఉద్ధవ గీత పాఠం విన్నాను చూశాను నేను కూడా కొన్ని క్లాసులు విన్నా ఉద్ధవ అటువంటి వేదాంత గ్రంథాలని పబ్లిక్ ప్లేస్లో ఆధ్యాత్మిక జిజ్ఞాసులను ఉద్దేశించి చెప్పడము ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి వినడము అనే పద్ధతి ఎందుకనో అది కొంత లుప్తమైందని అనిపిస్తుంది ఈనాడు పురాణం వింటున్న వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది కానీ పురాణంతో సరిపెట్టుకుంటున్నారు తప్ప వేదాంత గ్రంథాన్ని అధ్యయనం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది అంటే మనం తీసుకెళ్ళి ఊరిగించి మనకి ఒక వేదిక ఏర్పాటు చేసి పాఠం చెప్పించాలని నా అభిప్రాయం కాదు నాకున్న పాఠాలు నాకు కాదు ఇదే ఇదే ఎక్కువై కొంచెం నేను ఇబ్బంది పడుతున్నారు ఇది కాదు నా అభిప్రాయం అది కాదు కాబట్టి ఆ బెల్లంకొండ ఉన్న బెల్లంకొండ రామరాయకవి ఉండే గ్రామంలో వేదాంత పంచదీశీ పాఠం చెప్తుంటే ఈయన యంగ్ మ్యాన్ వైష్ణవుడు ద్వైతి వైష్ణవులు అంటే ద్వైతులని అర్థం అటవనసుకి విశిష్టాద్వైతులని అన్న ద్వైతులే మండి ఆయన నామాలోకి పెట్టుకుని నామం పెట్టుకోవడం తప్పే ఉంది పెట్టుకోవచ్చు ఇలాగే పెట్టుకోవాలని రూలే ఉంది ఇలా కూడా పెట్టుకోవచ్చు దాట్ ఈజ్ ఫైన్ ఆయన వెళ్ళి వినేవరు పంచదశి ఏమిటో విందామని విన్నారు మొదటి రోజు విని ఆయనకి ఉత్సాహం కలిగింది అంటే ఆయనలో తాత్విక చింతన గలవాడు పురాణమే పాఠం పురాణం కావాలనుకున్నవాడు ఇంకా రెండో రోజు వెళ్ళడు డెబ్బై ఇక్కడ ఏదో చెప్తాడు ఆయన మనకు ఉపయోగపడుతుందండి అలా కాకుండా వెళ్ళి రోజు వినేవారు ఆయన మొత్తం పంచదశంతో విన్నారు ఆయన ఆరు మాసాలు ఎంతో విన్నారు విని నామాన్ని చేరిపేయలేదు నామం అలాంటి పెట్టుకున్నారు కానీ ద్వైతాన్ని చేరిపేశారు ఇంకా ద్వైతం లేదు ఇంకా ఆయన బుద్ధిలో ద్వైతం అనేది లేదు ఆయన బుద్ధిలో అద్వైతమే కలదు బుద్ధిమంతుడు ద్వైతాన్ని అర్థం చేసుకుంటాడు తప్ప ద్వైతమే సత్యం అనే అండం బుద్ధిమంతుడు అండం ఏదో ఇంకేవో విశ్వాసాలకు లోబడి మనం అలా అనాలి కాబట్టి అలా అందాం అలా అందామనే ఒక ఆగ్రహం పూర్వాగ్రహం గల అలా అనాలి తప్ప లోతైన విమర్శనశీలము గల వ్యక్తి వాడు ఎవడైనా సరే ద్వైతాన్ని ద్వైతం అనుభవంలో ఉన్న విషయం అందరికీ అనుభవానికి వచ్చేది ద్వైతమే దాన్ని ఎవడు కాదంటాడు కానీ అందరికీ అనుభవానికి వచ్చే ద్వైతం మాట వేరు సత్యం మాట వేరు సత్యము అన్నిటికీ ద్వైతము కాదాలదు అనే ఆ క్రియేటివ్ ఇన్స్టింక్ట్ ఆ క్రియేటివ్ విషన్ ఆ సృజనాత్మకమైన పరిశీలన ధోరణి గల మహామనిషి ఆయన అందుకోసం ఆయన ఆయన హృదయంలో ద్వైతం చెరిగిపోయింది అక్కడికట్టు ఇంకా మళ్ళీ మిగలేదు ద్వైతం ఆ తర్వాత ఆయన అద్వైత వేదాంత శాస్త్రంలో అద్భుతమైన గ్రంథాలను ఆయన నిర్మాణం చేశారు శతాధిక గ్రంథకర్త వెల్లంగొండ రామరాయక వంద కంటే ఎక్కువ గ్రంథాలు రాశారు అవన్నీ కూడా అద్వైత వేదాంత శాస్త్రానికి ఈనాటికి తలమానికముల వంటి గ్రంథము అటువంటి అంటే ఒక అంతటి మనీషి అంతటి మహామనీషి పంచదశి నుంచి నిర్మాణం అయ్యాకంటే దానిని బట్టి పంచదశి యొక్క విశిష్టతను మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి చాలా గొప్ప పుస్తకం అందరూ చదువుతారు పంచదశి రండి వచ్చేయండి ఇక్కడ అంత ఖాళీ అనేది పుష్పక విమానం అమ్మా నువ్వు ఇలా వచ్చేసా అటువంటి పంచదర్శి నేను చాలా విస్తారంగా యుఎస్ లో పాఠం చెప్పాను పంచదర్శి సుమారు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పంచదశి నేను అక్కడ పాఠం చేశాను చాలా చక్కటి గ్రంథం కొంచెం కొంచెం వేదాంత శాస్త్రంలో లోతైన గ్రంథం మరీ తేలికగా ఉండదు కొంత కఠినంగా ఉంటుంది అయితే అధ్యయనం చేస్తూ ఉంటే కానీ పెద్దది పదిహేను అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయంలో సగటుని డెబ్బై ఎనభై శ్లోకాలు వేసుకున్నా ఎన్నో శ్లోకాలు దగ్గర దగ్గర వెయ్యి శ్లోకాల దాకా వచ్చేస్తున్నాయి పదిహేను వందల శ్లోకాలు ఇటువంటి విస్తృతమైన గ్రంథాలకి సంగ్రహ రూపాన్ని తయారు చేయుట అనే ఒక ప్రక్రియ సంస్కృతంలో ఉన్నది సంస్కృత సాహిత్యంలో ముఖ్యంగా వేదాంత సాహిత్యంలో ఉన్నది ఉదాహరణకు నా దగ్గర ఒక పుస్తకము ఉండేది నేను ఎవరికో ఇచ్చాను ఇంకా ఉందో నాకు గుర్తు లేదు మహాభారతాన్నంతని సంగ్రహం చేసిన సంస్కృత పుస్తకం మొత్తం మహాభారతం అంతా చదవాలనే ఓపిక లేకపోతే సంస్కృత పుస్తకం ఉంది అది దాంట్లో ఆ చదువుకుంటే సరిపడుతుంది మహాభారతం యొక్క సంగ్రహ రూపం నేను చూసి ఆశ్చర్యపోయాను అంటే అతను ఆ చేసిన ఆయన మహావిద్వాంసులు ఉండాలి లేకపోతే చేయలేరు తర్వాత యోగ ఇట్స్ ఎ స్టాండర్డ్ ఎగ్జాంపుల్ థర్టీ టూ థౌజండ్ వర్సెస్ దాన్ని సారరూపంగా సంగ్రహించినటువంటి మహాత్వం ఎంతో ఉన్నారు My name is Malayala Swami Degira Sushuru, uh, Vijaya Prakashananddegiri. They are called uh, Yogavashishtha Ratnaakaramu. They are called Yogavashishtha in two volumes of Yogavashishtha. In English translationists who are saying that Yogavashishtha is the same as Yogavashishtha. Yogavashishtha is the same as Yogavashishtha. ఎప్పుడైనా యోగవాసిష్టం ఇప్పుడు నేను ముముక్ష వ్యవహార ప్రకారణం చెప్పానంటే సంగ్రహ రూపం తయారు చేసుకుని చెప్పాను నేను ఎవరో వాళ్ళు తయారు చేయాలి నేనైనా చేసుకోవాలి లేకపోతే వాళ్ళు చేసింది ఏమైనా ఉండాలి నేను నేనే చేసుకుని పాఠం చెప్పాను ఈ సంగ్రహం చేయడం అంటే ఏదో గవలు వేసినట్టుగా ఆరో శ్లోకం తొమ్మిదో అలా ఉండదండి అది అట్రాండమ్ ఇలా గవలు వేసి ఆ రెండు వచ్చిందా రెండో శ్లోకం నాలుగు వచ్చిందా అలా ఉండదండి అది చాలా జాగ్రత్తగా మొత్తం అంతా అధ్యయనం చేసి మీరు సంగ్రహం చేయాల్సి ఉంటుంది సంగ్రహ కార్యక్రమం అది ఏమీ తేలిక కాదు అది చాలా కఠినమైన పని ఎందుకంటే మొత్తం అంతా అధ్యయనం చేస్తే కానీ మీకు దాంట్లో ఉండే సారం బాగా అర్థం కాదు ఒకసారి అధ్యయనం చేస్తే చాలదు ముంద మొత్తం అంతా అధ్యయనం చేసి మళ్ళీ రెండోసారి కొన్ని ఫార్ములాలు మనస్సులో పెట్టుకుని దాన్ని మళ్ళీ అధ్యయనం చేస్తే కానీ మీకు సంగ్రహ రూపం రాదు ఆ మన దగ్గర నుంచి ఒక సంగ్రహ పుస్తకం ఒకటి వచ్చింది ఆ ఒరిజినలే అంత పాపులర్ కాదు కాబట్టి మన పుస్తకం ఇన్ దట్ సెన్స్ ఇట్ ఇస్ నాట్ యాజ్ పాపులర్ దట్ ఈస్ ది సూత అది ఎవరూ చేయలేదు అది మన దగ్గర నుంచి వచ్చిన పుస్తకం నేను ఎప్పటికీ అనుకునేవాడిని ఈ పంచదర్శి కూడా ఎవరైనా సంగ్రహం చేసుకుంటే బాగుండాలి టు మై అత్త సర్ప్రైజ్ ఒకరోజు ఉదయం సడన్గా ఈ పుస్తకం నాకు నేను ఆయన్ని ఎరుగును అంటే ఆయన్ని వ్యక్తిగతంగా ఎరగను ఆయన మహావిద్వాంసులు ఆయన పుస్తకాలు నేను చదివాను చాలా చాలా పుస్తకాలు చదివాను నేను ముదుగొండ వెంకటరామశాస్త్రి గారు ఈయన మా నాయనగారికి కొలిగు మా నాయనగారి ఈయన పేరు తరచుగా చెప్తూ ఉండేవారు మహావిద్వాంసులని ఆయన హైదరాబాదులో ఉండేవారు అశోక్ నగర్లో ఉండేవారు సో ఈయన బ్రహ్మ విద్యాలంకార ఆయనకి బిరుదు కూడా ఇచ్చారు ఆ బిరుదులే ఉంది ఏవో బిరుదులు ఎవరో ఇస్తూనే ఉంటారు బిరుదుతో సంబంధం లేకుండా చాలా మహావిద్వాంసులై సంస్కృ వేదాంత శాస్త్రంలో అంతటి నిష్ణాతులు ఎవళ్ళూ లేరు ఆయన తెలుగులో వ్రాసిన గ్రంథాలు చదవటానికి వాడు సంస్కృత పండితులై ఉండాలి ఆయన తెలుగు గ్రంథాలు కాదంబరీ సంస్కృత కాదంబరిలాగా ఉంటాయి ఇంత కొడుగు సమాసాలతోటి అత్యంత పాండిత్య స్ఫూరకంగా చాలా అద్భుతమైన గ్రంథాలు ఉంటాయి ఆయన ఏం చేశారంటే ఈ వేదాంత పంచదర్శని తీసుకుని దానిని సారం చేయాలనే ఐడియా ఆ యోగవాసిష్టాన్ని బట్టి వచ్చిందో మరికి ఆయన ఆయన దాన్ని సారం చేసి అది ఒక చిన్న పుస్తకం కన్నా ప్రచురించారు ఈ ప్రచురణ చాలా ఏళ్ళ జరిగింది అరవై ఏళ్ళు అయిపోయింది పుస్తకాన్ని ప్రచురించి ఆ తర్వాత దీన్ని ఎంతమంది అధ్యయనం చేశారో ఏమో తెలియదు కానీ నాకు దీన్ని ఇక్కడ మనం పాఠం చదివితే సరిపడుతుంది మొత్తం పద్యదశంతా మొదలు పెడితే ఎప్పటికీ తెలియలేను ఇది కనుక మనం అధ్యయనం చేసినట్లయితే సారమంతా వచ్చేస్తుంది అందులో సారం చేసిన వాళ్ళ యొక్క పాండిత్యం నాకు బాగా తెలుసు కనుక ఆయన ఏదో ఇది సారము అని చెప్తే ఇంకా మీరు అథెంటిక్గా దాన్ని తీసుకొని చదువుకోవచ్చు అలాంటి మహాపురుషుడైన కనుక ఆ పుస్తకం నాకంట పడిన వెంటనే నేను అనుకున్నా ఇది మనం పాఠం చెప్పాలి ఇంకా ఒరిజినల్ పంచదర్శి పక్కన పెట్టి ఇది పాఠం చెప్పాలి నేను ఈ పుస్తకాన్ని యుఎస్ పట్టుకెళ్ళాలి పట్టుకెళ్ళి అక్కడ దీంట్లో నుంచి ఒక రెండు చాప్టర్లు నేను అక్కడ పాఠం చెప్పాను మహావాక్య వివేక ప్రకారణము అది అక్కడ చెప్పారు ఇంకా సరే ఇక్కడ ఏ పాఠం చెప్పాలి అంటే దీన్ని చెప్పుకుంటే బాగుంటుంది అని అనిపించి ఈ సంవత్సరం దీన్ని మొదలుపెట్టాం అయితే పుస్తకం సంపాదించాలి కదా ఒక్క కాపీ ఉంటే కూడా మనం ఫిరాక్స్ చేసుకోవచ్చు కానీ అలాగే చేయటం కంటే పుస్తకాలు ఉన్నట్లయితే కొని చేసుకుంటే మంచిది మనం జిరాక్స్ చేసుకున్నట్లయితే మనం వారు అనుమతి తీసుకుని జిరాక్స్ చేయాలి ఎంత చేయకూడదు ఇట్ ఈజ్ ఇల్లీగల్ అలాగే ఎలా పడితే అలా జిరాక్స్ చేసేయటం అది కూడా సరికాదు అంటే పుస్తకం వంద సంవత్సరాలు ఓల్డ్ అయితే చేసుకోవచ్చు ఇది దాని కాపీ రైట్స్ అవి ఉంటాయి మనం అలా జిరాక్స్ చేయటం ధర్మం కాదు ఆయన ఈ పుస్తకాలు నేను మన సూర్యనారాయణ గారితో చెప్తే ఆ పుస్తకాలు ఉన్నాయి అని అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక యాభై పుస్తకాలు తెప్పించి అక్కడితో దైపోయింక లేవు ఆ యాభై పుస్తకాలు తెప్పించి ఇప్పుడు అందరి చేతుల్లోనూ చెరువు పుస్తకము వెళ్ళదు ఇది ఈ వేదాంత పంచదశి సారసంగ్రహరత్నావళి అనే గ్రంథము యొక్క పూర్వరంగము ఇట్టింది ఇది గోద్ఘాతం ఇప్పుడు దీంట్లో అయి మొదటి ఐదు చాప్టర్లకి వివేక పంచకము అని పేరు ఐదు చాప్టర్లు వివేక అనే పదంతో ఆరంభ అనే పదంతో ఆ పేరు ఉంటుంది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వివేకము అనేదాని యొక్క ప్రాముఖ్యాన్ని చాలామంది నేను గమనించినంతలో వేదాంత విద్యార్థులు కూడా ఆత్మవిద్య అంటే అది ఆత్మస్వరూపము సచ్చిదానందము ఆత్మ గురించి తెలుసుకోవడము అని అనుకుంటారు ఏదంటే విద్యార్థులే ఎలా అనుకుంటారు ఏదంతా చదివిన వాళ్ళే అటువంటి ధోరణిలో ఉంటారు ఏమనుకుంటారంటే ఆత్మ మనం అన్నీ తెలిసేసుకున్నాం తెలుసుకోవాల్సినవి చాలా తెలుసుకున్నాము ఆత్మ ఒకటి మిగిలి ఉంది అది కూడా తెలిసేసుకుంటే పని అయిపోతుందన్నట్టుగా విద్యార్థులే ఎలా ఉంటారు ఆత్మని తెలియట అదేమీ అయ్యే మాట కాదు అది ఎందుకంటే ఆత్మ అనంతం అప్రమేయము అంటారు శ్రీకృష్ణుడి గీతలో అప్రమేయం అంటాడు అప్రమేయం అంటే ప్రమాణ గోచరము కానిది ప్రమాణ గోచరము కానిదాన్ని మేము తెలిసేసుకున్నాము అంటే అది విరుద్ధమైన వచనం అది అనుకూలమైన వచనం కాదు మనం తెలుసుకునేది ఏముంటుందంటే ఏది ఆత్మ కాదో అది తెలుసుకోవడం అంటే అనాత్మను అనాత్మగా తెలుసుకుంటే సరిపడుతుంది అనాత్మను ఆత్మగా ఆత్మను అనాత్మగా కలగాపులగం చేయకుండా వివేకానికి విరోధం ఆపోజిట్ కలగాపులగం విక్సం ఆత్మను అనాత్మగా కలగాపులగం చేసేయటం ఆత్మను అనాత్మగా కలగాపులగం చేసేయటం చిన్నపిల్లలు ఏం చేస్తారంటే తల్లి ఏదో పనులు ఉన్నప్పుడు పంచదార డబ్బా తీసి దాన్ని ఓపెన్ చేసేసి ఆ పంచదారంతా కింద పోసేసి ఆ పక్కనే ఉన్న మట్టిని ఆ పంచదారతో కలిపేస్తుంది చిన్నపిల్లల్ని అలా కలిపేస్తారు జనులు అలా చేస్తూ ఉంటారు మట్టిని పంచదారిని కలిపేయటం ఆత్మను అనాత్మను కలగాపలగం చేసేయటం అలా సంసారంలో ఆ విధంగా ఉంటారు అటువంటి సంసారాన్ని ఉద్దేశించి మీరు ఆత్మ సచ్చిదానందము తత్వముశ్రీ అహం బ్రహ్మస్మి అని మొదలుపెట్టారనుకోండి వాళ్ళకి దానివల్ల ఉనగూరే ప్రయోజనమే ఉండదు ఉరికే వేదాంతంలో ఇలాంటి సంగతులు చెప్తారు కాబోలు అనుకుంటారు అంతే తప్ప అది విషయం అవగాహనకి రాదు సంసారాలను ఉద్దేశించి చేయాల్సిన బోధ ఏమంటే చూడపా నీవు అనాత్మను ఆత్మగా ఆత్మను అనాత్మగా భ్రమపడుతూ ఉన్నావు ఈ భ్రమ నుంచి నువ్వు బయటపడి అనాత్మను అనాత్మగా దర్శించుట అర్థం చేసుకో అంటే అర్థం ఏమిటి అనాత్మను దర్శించుట అనాత్మను ఆత్మను కలగాపులగము చేయకుండుట ఈ రెండు పనులు పూర్తి చేస్తే ఆత్మస్వరూపము తనంత తానే ప్రకాశించేస్తుంది పని కట్టుకునే ఆత్మను తెలుసుకోవటానికి ఆత్మ వీడికంటే అన్యము కానే కాదు వీడు ఆత్మస్వరూపుడయ్యే ఉన్నాడు కాబట్టి కొత్తగా ఆత్మను తెలుసుకోవడంతో ఏం ఉండదు కొత్తగా ఆత్మను పొందేది అనేది కూడా ఏమీ లేదు కేవలము ఇంత పొరపాటుని మనం సరిచేసుకుంటే సరిపడుతుంది ఆ పొరపాటు రెండు రకములు అనాత్మను అనాత్మగా గుర్తెరుగుట అనాత్మను ఆత్మగా ఆత్మను అనాత్మగా కలగాపులగము చేయకుంబుట అంటే దీ రెండింటికి కలిపి వివేకము అని పేరు వివేక జ్ఞానము ఈ పదం కూడా వ్యాకరణం వాళ్ళు ఉంటారు విద్యార్థులు అందుకోసం నేను ఆ వ్యాకరణ మాటలు చెప్తూ ఉంటాను విచిర్ పృథక్ భావే అనే ధాతువు నుంచి పుట్టింది విచిర్ విచిర్ అని ఇరు వచ్చిందంటే దాన్ని ఇరిత్ అంటారు ఆ ఇరు విద్వర్ణం ఇరిత్ విచ్చు ఉంటుంది ఆ విచ్చుకి అభ్యాసం చేస్తే అభ్యాసం చేసి వి మొదటి అభ్యాస వి మిగులుతుంది విచ్చుకి గుణం చేసి చేపదులు చోక్కు చేస్తే వివేక అవుతుంది దాని లక్షణం ఆ తీరది దాని అర్థం ఏంటంటే రెండింటినీ కలగాపులగం చేయకుండగా తేడాగా తెలుసుకుంట పృథక్భావే అర్థం కదా విచి పృథక్ భావే పృథక్ దేనిని దానిగా అడ్డుపెట్టాలి మట్టిని పంచదారని కలిపేయకూడదు మట్టి మట్టిగా అట్టు పెట్టుకోవాలి మట్టి ఉపయోగపడుతుంది పంచదారా ఉపయోగపడుతుంది అర్బన్ కలిపి గుర్తి పెట్టారనుకోండి ఎందుకు పలికి రాకుండా కాబట్టి ఆ విధంగా తేడా తెలుసుకున్నట దాని పేరు వివేకం ఆ పదము యొక్క ఆ వివేకమునకు విద్యారంగ్యస్వామి ఇచ్చేటువంటి ప్రాముఖ్యం మనకు తెలిసిపోతుంది ఐదు చాప్టర్లు ఆయన వివేకం మీద పెట్టారంటే దానికి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో మనకు అర్థమవుతుంది వివేకం మొదటి ఐదు ఆనందం ఆఖరైదు సో ఈ వివేకాన్ని వంట ఆ దీపాలని బాగా అర్థం చేసుకుంటే మీరు ఆనందంలోకి వెళ్ళిపోతారు అది మొత్తం పుస్తకం లక్షణం కాబట్టి ఈ మొదటి వివేక ప్రకరణంలోకి వచ్చాం మనం దీనికి ప్రత్యక్ష తత్వ వివేక అని పేరు తత్వము అనే పదాన్ని ముందర్శన చేసుకోవాలి ఇవన్నీ మీరు విన్నదే అయినా ఇంకోసారి గుర్తు చేస్తున్నాను చూడండి నామరూపాలు వేరు తత్వం వేరు కంటికి కనబడేవి ఇంద్రియ గోచరమయ్యేవి నామరూపములే ఇంద్రియ తత్వం ఎన్నటికీ కాదు ఎందుకంటే తత్వమునందు ఆకారము ఉండదు అనారోపితాకారం తత్వం అని తత్వం యొక్క నిర్వచనం దేనిందైతే ఆకారం యొక్క అధ్యారూపము సూపరింపోజేషన్ ఉండదో అది తత్వం అనబడును ఇప్పుడు పృథివీ ఉన్నది తత్వం ఎందుకంటే పృథివీకి ఆకారం ఏమి ఉండదు పృథివీ నుంచి వచ్చిన మట్టి కుండ లేకపోతే కొండ నది కొండ లేకపోతే చదును నేల ఇత్యాది నామరూపాలు వేరే వేరే పృథివీ ఉంటాయి తప్ప పృథివీకంటూ ఆకారమే ఉండదు పృథివీ అంటే సాలిడ్ స్టేట్ అర్థం దానికి ఆకారమే ఉండదు అలాగే ఆపహాతత్వము నీటికి ఆకారమే ఉండదు ఇప్పుడు అగ్ని ఉందనుకోండి ఏమది ఆకారం అండి అన్ని అగ్ని యొక్క ఆకారాలే స్వతహగా అగ్నికి ఆకారం అనేది ఏది ఉండదు ఆ ఇంధనాన్ని బట్టి ఆకారం వస్తుంది అంతే ఇప్పుడు ఫ్లేమ్ ఉందంటే మంట ఎర్రగా ఉందా లేకపోతే తెల్లగా ఉందా అని బట్టి ఉంటుంది ఆ మంట యొక్క ఆకారం ఎలా ఉంది అన్నది ఆ పరిస్థితిని బట్టి ఉంటుంది తప్ప మంటకి అగ్ని కంటూ స్వతహగా ఆకారం ఇది ఉండదు కాబట్టి అగ్ని తత్వము వాయువు తత్వము ఆకాశము తత్వము మీకు తత్వానికి దృష్టాంతం చెప్పా ఇవన్నీ తత్వములే కానీ నేను మాత్రం తత్వం కాదు నేను ఆకారము గలవాడను అని మనిషి అనుకుంటాడు ఇక దాని పేరే